పరిజాధర్మోల వాసి భవయావమాతనం త్ర గృతమస్తగాంజలం పర్వాలి పరిపూర్ణలోచనం మరుత నమత రాక్షస శాక శైలాసని బౌద్ధ్వంత నిరాస వాసరీ రేఫకం భీరవగా మాయావాది భుజంగ భంగరుడత్రైవి చూడామణి త్రీరంగే సయో విజయతే పురమందలి పండరీపురమందలి పాండురంగాలపై స్వామి సన్నిధి చేరిన సాధుజనుల వ్యాధ చెప్పిన పుణ్యాత్మ గారవి పదంబుజమిత్ మినితులతమవాగ్రవృత్యా లోకం సమర్దమకరో దోదాంగరుమాత్మని భావ సంసారదా నత్త భావా సమాగతయోగ్యసీ బోధాబుతే शास्त्रम् గరయ తరసిలయా తను లఘు సౌందర్యో సౌందర్యముతి సము నైపుణ్యమో తను లఘు సౌందర్యము విర్జాతియము నైపుణ్యమో పాదవు సత్యము గల భాయ్యయుదంబరము మాతీయాగరయాలే శ్వాసం pranai sarudai sarudanaanga vaachudu nee pranai sarudai sarudanaanga vaasillunu vara venkata dasa potuni padamba dayaga nunchukunna gadamba sarasi jaalaya kheda sagara tanaya sarasi కోడి సమస్త శ్రీమన్ రాయుణకు నమస్కరించి అనేక హరికథా నిర్మాణ దక్షుండును మతామహులైన మహర్షి శ్రీ వెంకటవాస స్వామి వారి అయిన రాధమాంపల చరణాల దిందంబులు డెందంబున విశారదులైన శ్రీనివాస విష్ణుదాస గురుచంద్రుల పాదంబులు ధ్యానించి తాను నచ్చిన ధర్మ కార్యం చేతను పుణ్య కార్యం వలన శాశ్వత విష్ణులోకార్థమై తరలి వెళ్ళినట్లు అనేక పెద్దల చేత తీర్మానింపబడిన మరి జడకపాదులైన వెంకటేశ్వర్లు వాల్మీకి ప్రోక్త శ్రీమద్ రామాయణం ధారక పోషకంగా కలిగిన నిలిచి ఉన్నటువంటి పూజ్య గురుదేవులు వెంకటాచలపతి వారి పాదంబులకు రామప్రసాదు గారి పాదంబులకు నమస్కరించి కమలాదేవి గారు పావగారులను ప్రస్తుతించి సభాసదులను కొనియాడి నా చెప్పంబోధ చరిత్ర భాగవతం గాని భారతం కాని హరికథలు ఎక్కువగా తాతగారు రాసినటువంటి వారి వాటిల్లో గాధ అయినట్లయితే ఆ వ్యాస స్తోత్రము తరువాత రామాయణ సంబంధం అయినట్లయితే వాల్మీకి స్తోత్రంతో మధ్యలో ఉండేది ప్రార్థనలో కానీ ఇది నరసింహమేధ చరిత్ర అంటే పండరి భక్తులలో ఒకరు పండరి చరిత్ర రాసినటువంటి కోయల్ ధనాల్ దేవరాజ స్వామి వారు అని అందుచేత పండరీపురంగా పుణ్యాత్మ గారవి అంటే పోయల్ ధనాల్ దేవరాజ స్వామి వారు వచనంలో రాశారు అదే గాథను వెంకటదాస స్వామి వారు హరికథలో రాశారు గనక వారిద్దరిని ఇంకొక పర్యాయము ఇందు నిమిత్తమై స్మరింపవలసినటువంటి అవసరం ఉన్నది వానేది సంశయో అత్యుత సేవతాంభక్త పరిచర్య రథాత్మన అన్నారు పెద్దలు అంటే సర్వేశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే మనకు సిద్ధి కలుగుతుందో కలగదో సందేహమట అంటే వారి యొక్క అనుగ్రహంతో ఉన్నది కానీ అంతరంగ భక్తులను గనక సేవించినట్లయితే సందేహం లేదు అన్నారు పెద్దలు కనుక అలాంటి పాండురంగ క్షేత్రములో పంచవటిలో ఆ ఋషిమోగ పర్వతం మీద ఆంజనేయ స్వామి వారు ముందుగా రామచంద్ర స్వామి వారిని దర్శించారు అప్పటికే సీతాపహరణ జరిగి ఉన్నది ఆయన యొక్క వేదనను చూసి ఏమి మహాపురుషుడు ఈయన తలంచి ఎంత వేదన చెందుతూ ఉన్నాడు ఏమిటి అని మనస్సులో అనుకున్నాడట ఆయనకే ఈయన ఎంత ఆద ఏమిటి ఎంత నిరంతరం స్మరించుతూ ఉన్నాడు అనుకున్నటువంటి ఆంజనేయ స్వామి లంకలో సీతామహాదేవిని దర్శించిన తర్వాత ఆమెతో కొంతసేపు మాట్లాడిన తర్వాత ఆమె యొక్క స్వామి కన్నా మించినటువంటి స్థాయి ఏమిటో ఆయనకు అర్థమైనది ఇంతకాలము ఈమెను ఎడబాసి రాముడు ఎలా బ్రతకగలిగాడు అనుకున్నాడట అలాంటిది ఆమె యొక్క సౌశీల్యము అలాగే ఇంతకాలం నుండి ఇంట్లో ఉన్నది అమ్మగారి దగ్గర కానీ ఎందుకో చదవాలి అని అనిపించడం ఈ గ్రంథాన్ని చదవదాలి ఈ కథ చెప్పటానికి అయి పూనుకున్న తర్వాత చదవాలి అని అనుకుంటే మన మఠంలో తాతగారి గ్రంథం కొర గాలించాము దొరకలా అమ్మగారి దగ్గర ఉంది కానీ ఇట్లా అంటుకుంటే పొడుం పొడుమైపోతుంది పనికిరాదు చదవటానికి కనీసం ఈ గాథన్నా చదవాలి అని ఒక పట్ల ఒక అడిగితే ఆయన పిల్లవాడితో పంపించాడు నూట మంది భక్తుల యొక్క చరిత్ర ఉన్నది అసలు ఇతరమైనటువంటి రామాయణ భారత భాగవతాదులు ఏది అవసరంలా ప్రారంభ ఉన్నటువంటి వారికి ఆ పాండురంగ చరిత్ర కనుక చదివినట్లయితే ఈ ఉద్రేకములు కానీ ఈ కామక్రోధాదులు కానీ ఈ తీక్ష్ణమైనటువంటి గుణములు కానీ ఏమీ ఉండవు సత్వగుణము అలవడుతుంది అంత గొప్పగా రాశారు ఎందుకు ఇంతకాలం నుంచి నేను చదవలేదు అని ఇప్పుడు అనిపించింది అలాంటి పైగా మా హార్మనిస్ట్ గారు పదమూడో సంవత్సరం నేను ఈ కథను ప్రారంభించి రెండు వేల ఒకటిలో మొదలుపెట్టాను రోజుకి ఈ ఆట ఒక కొత్త కథ ఏమండి మీరు రెండు మూడు కథలు సాధన చేస్తే బాగా ఉండేది ఎక్కడైనా చెప్పే పని ఈ పాటికి బాగా పేరుండేదన్నారు నాకు పేర్లు అవసరంలా మా దాదాపు రాసినటువంటి పద్నా ఉన్నాయి అందులో పద్నాలుగు నేను చెప్పాలి ఒక రెండు అంత సాధ్యపడేటట్టుగా లేవు ఒక కథాక్రమంలో లేవు గనుక ఆ వరుసలో ఇక్కడ ఒక్కసారి సంవత్సరానికి ఒకటి క్రొత్త కథే కనుక పాండిత్యము మనకు శూన్యం సంగీత జ్ఞానం అగన్నాహీనం అయితే ఏమిటి అంటే భక్తుల యొక్క చరిత్ర సర్వేశ్వరుడు ఆ భక్తుల విషయంలో ఎంత సులభుడుగా ఉంటాడు వారికి ఎలాంటి సందర్భములలో ఇరుకుల్లో వచ్చినప్పటికీ ఎలా రక్షించుతూ ఉంటాడు అనేటటువంటి దృఢ అధ్యవసాయం కనుక ఆయన ఎలా కాపాడుతాడో ఆ విషయం చెప్పేటటువంటిది ఈ గాథ కనుక మహారాజు అనేటటువంటి ఆయనకు ఒక పెద్దపులు ఎదురొచ్చిందట వస్తే ఏమి చలించలా దానికి జ్ఞానబోధ చేశాడు స్తంభించి పోయి నిలబడి చూసింది ఏడు రోజులు ఈయన చెప్పినటువంటి బోధ ఇన్న తర్వాత సర్వేశ్వరుని ఎంత లగ్నము చేసినటువంటి మనస్సుతో కూడినటువంటిదై ప్రాణములు వదిలేసిందట వ్యాఘ్రం అలా వదిలి ఆ పురాతనమైనటువంటి సుకృతి విశేషం చేత ఒక బ్రాహ్మణుని ఇంట్లో పుట్టింది పుట్టాడు అందుకడు నరసింహ మేధయను నామంబు దాల్చి బాల్యంబున విద్యాభ్యాసంబులు లేక అనేక విధములైనటువంటి అల్లరి పనులు చేస్తూ తిరుగుతు ఉండేవాడట చదువు అవ్వలేదు శాస్త్రజ్ఞానం ఇంకేముంటుంది చదువు లేకపోతే అలాంటి సమయంలో కాలానుగుణ్యంగా పెద్దవాళ్ళు తల్లిదండ్రులు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద సావిత్రి అనేటటువంటి ఆమె ఆయన మీద జాలి కలిగి ఏమయా ఇదేం పెద్దది తప్పులను భరించు తల్లియున్న తల్లిదండ్రులు లేని కరి కరినిట్టలున్ను గాంచి లోచు వాడలూ తల్లి సమస్తమైనటువంటి జనుల యొక్క కల్మషములను తొలగించేటటువంటిది గంగానది ఎన్ని తప్పులు చేసినప్పటికీ క్షమించేటటువంటిది ఉపేక్షించేటటువంటిది తల్లి కనుక నీకు తల్లి తండ్రి లేరు నీవు పెరిగి పెద్దవాడు మరి బ్రతుకు తెరువులు కూడా కావాలి నువ్వు ఇలా అయిపోయే ఎలాగయ్యా అసలు బ్రాహ్మణుడైనటువంటి వానికి విద్య రావాలి విద్య అనేటటువంటిది మూడవ నేత్రమని పెద్దలు చెబుతూ ఉన్నారు సమకూర్చి రోజు విద్యూ చింతలు తినవేళ చిత్తం గురంజించు కరుణియ్రోజు విద్యాధనం సుమృ దుర్దృతముల విద్యాధనం ధనధాన్యవస్వ్రాతములంబు దానయ భూరి విద్యా ధర్మాధకామ మోక్షములకెల్లా దారి రూపును దాద విద్వాధనము బ్రాహ్మణుడవయుగతి పొట్టువడక పోయనిక మీద జీవనోపా అన్నాన్ని కల్పించుతుంది అంటే విద్య ఉన్నట్లయితే ఎలాగైనా సరే బ్రతకవచ్చు తరువాత ఏదైనా కష్టములు కలిగినప్పుడు హితోపదేశం చేస్తుంది అనేక విధములైనటువంటి ధనధాన్యములు వస్త్రములు సమస్తమైనటువంటి బాధలను తొలగించేటటువంటిది విద్య కనుక నీవు బ్రాహ్మణుడివై ఉండి ఇలాంటి విద్య లేకపోయినట్లయితే ఎలా బ్రతుకుతావయా అని ఆ కొంత హితోపదేశం చేసిందట అంటే ఆ విన్నాడు విని ఆ యథార్థం సుమా ఇందులో విషయములు అని బాధపడినటువంటి వాడైలిపెట్టి వెళ్ళిపోయాడట వెళ్ళి ఒక నిద్య రారణ్యములో ప్రవేశించాడు వెళ్ళాడు గాని భయం ఉన్నది ఒక ప్రక్కన ఆ తనలో తానే అనుకుంటాడట మరల తనకు తనే ధైర్యం చెప్పుకుంటున్నాడు జ్వరబడి చెడుములు ముల్ల చేతవాడను చెడు ఒంటరి వాడనని గాని చిన్నవాడనని గాని ఎందుకు భయపడతాము అవసరం లేదు సంపదలను మెరపులనుగయుతము దేహమను యోగి సంపదలు మెరుపులతో సమానం కనుక భయపడకూడదు అని తనకు తానే ధైర్యం చెప్పుకొని మునుపు ధృవండు పిన తల్లి వాక్యములా అలిగి అరణ్యముల్లోకి వెళ్ళి ఆ నారదోపదేశం వలన సర్వేశ్వర సాక్షాత్కారము ధృవుడు ఎలా పొందాడో నేను కూడా ఈ వదిన గారి యొక్క వాక్యముల చేత కడతీరాలి అని పట్టుదల పెట్టాడట వెళ్ళి ఒక పాడుపడినటువంటి శివాలయం ఉంటే అక్కడ ఆ ఏడు రోజులు శంకరుని గురించి స్తోత్రం చేశాడు వచ్చిన దుర్గాపది గని వెన దుర్గాపతి పూజించిండ కాబట్టాడటా వినయంతో ఏమయ్యా ఏం కావాలి అయ్యా నాకేం అవసరంలా నీకు మిక్కిలి ఇష్టమైనటువంటిది ఏదో అది నాకు దయచేయండి నీకేది ఇష్టమో అది నాకు దయచేయండి శ్రీకృష్ణుండు ధ్యానధారణాది అష్టంగ యోగులకు అలవిగాని వాడును ఆశ్రిత సులభుండుగా ఉల వరంబు వ్యర్థంపుగావలదు అని నాకు మిక్కిలి మిక్కిలిష్టమైనటువంటి పదార్థము శ్రీకృష్ణుడు అయితే ఆయన అంత తేలిగ్గా అందేవాడు కాదు యోగీశ్వరులకు అందడు ఆ కల్లక్రిందులుగా తపస్సు చేసినప్పటికీ దొరకనటువంటి వాడు ఆశ్రిత సులభుడు ఆయనకున్నటువంటి బలహీనతది కనుక నీకు ఇచ్చినటువంటి వ్యర్థము వాక్యము వ్యర్థం కాదు రావలసినది అని యమునాధీరం జరిగి శ్రీకృష్ణుని ఉద్దేశించి ఆ ఇట్లని స్తోత్రము చేయగా సాక్షాత్కరింపు కృష్ణు సా జనముల అక్షయసుడు దక్షుడవని కమలక్షుడని సాక్షాత్వా మా సాక్షాకవింపు రక్ష దీక్షితులైనము మోక్షు జనములగు నక్షయ సుగమిడు దక్షుణవని సిరముతూ చిన్న రానింగడు గజ్జలతో కన్నవాడు మెత్లా పరిపంతుల పరిమాప్తో రక్షించు సులభుడు గనక ఆ శత్రువులను పరిమార్చేటటువంటి దేశముతో ఆ శ్రీతులను రక్షించేటటువంటి కారుణ్యంతో కనిపించండి నైపుణితో బాలి గోలతాలుతో నీలోత్తల యుత కర్ణంబులతో శ్రీలోద్ద కృష్ణదేవా మహోత్సవము అని ఆ మహత్తరములా సాంబమూర్తి స్తోత్రము చేయగా ఆ తన యొక్క దివ్యమంగళ విగ్రహము శంఘచక్రములతో చతుర్భుజములతో ఒకసారి ఆ కనిపించాడట అత్త నృసింహ మీదకు చూపించి కనిపించితే శంకరుడు చెప్పాడట అయ్యా మిమ్మల్ని కోరాడినా కనుక అదిగో మీరు ప్రత్యక్షమయ్యారు ఇతనికి తాము దర్శనమిచ్చి అతని యొక్క మనోవాంఛి ఏమిటో తీర్చవలసినది అని చెప్పి ఆయన్ని అడిగి తెలుసుకో నీకేం కావాలో అని చెప్పి ఆ శంకరుడు వెళ్ళిపోయాడు అంటే స్వామి అంటాడటవుడు నీకు గురుడైన చదమునా గానగల్ే గాననీభవం షడచిమ్మట నీపు మోక్షమిద్దు నిశ్చయముగా శంకరు యొక్క మొట్టమొదటిగా ఆ నీకు గురువయ్యాడు కనుక నీకు జ్ఞానం ఏర్పడినది నన్ను దర్శించగలిగా ఏమి కొరత లేదు ఈ జన్మ అయిన వెంటనే నీకు నా యొక్క విభూతిస్తూ ఉన్నాను బాధపడవలసినటువంటి పని లేదు అయితే అది అట్లుండనిమ్ము సద్వినియోగ సద్వినియోగంబుగాని ధనంబును సభారంజనంబుగాని సాత్రపాండిత్యంబును పెద్దలు ఉద్దరింపుమనినా పాండిత్యముండి ప్రయోజనం లేదు పితోపదేశం చేయాలి మంచిగా తాను ప్రవర్తించుతూ ఇతరులకు బోధించాలి ధనము ఉండి ప్రయోజనం లేదు సత్పాత్ర దానం చేయాలి అలాగే ఆ భక్తి కలిగి ఉండి నన్ను ఆరాధించుతూ ఇతరులకు చెప్పి తరింపు చేయవలసినటువంటి బాధ్యత నీకు ఉన్నది కనుక నీవు వివాహం చేసుకొని సంతానమును పొంది నీవు ఆ బద్దచేతన్లను ఉద్ధరించుతూ నా భక్తుడై ఉండు తరువాత నీకు మోక్షం అంటే ఆ నరసింహ మీద కటకటంబడి జగదీశ్వరుని ఉద్దేశించి అంటాడట సంసార వారాసి నేనేదలేనో తెలుసు సం స్వామి నా వల్ల కాదు ఆ యోగీశ్వరుడు మహర్షులు ఎక్కడో అరణ్యములో కూర్చొని ముప్పు మూసుకొని తపస్సు చేసి ధరించిపోతారు అలా పోవాలి అని నేను కూడా సొమ్ము లేక కష్టము ధనం దుర్మదమ్ము చెడు కొంబలాగా నష్టము లేని పుత్రుడుకోవడం తృప్తి చెందని అల్లుండ్రు సొమ్ము లేక దుఃఖము ధనంబు కలిగిన దుర్మదమ్ము వివాహములేమి నష్టముచ్చడు కొమ్మరాగ వివాహం వులేక కష్టముచ్చడు కొమ్మ రాగ నష్టము వినయము లేని పుత్రులు దెప్పి పడుచుకోడం తృప్తి చెందని అల్లుండ్రుతమ్మను రమ్మను చుట్టమ్ములు పూపమ్మను లేరోధులు ఏ రాణి అంటూ ఉంటారట యాచకులు మా ఇంటికి వస్తా ఏంటి అంటూ ఉంటారట సుట్టములు ఆ రుణదాతలు ఏది తీసుకుని ఎగెత్తే సరిపోద్దా తిని కూర్చుంటే సరిపోద్దా అంటుంటారట కనుక రుమ్మలిగానే చూసు కోరికలకు లొచ్చు లేదు మీ బ్రాహ్మముచ్చరింప వీలు కాదు మచ్చికతో వెంకటాక్షు నచ్చి రోజు నిన్ను సరణి వచ్చినానం కాపు రమ్మను రొచ్చులో పడద్రో యువలదు నేనే మచ్చికతో వెంకటాక్షు నచ్చిపోతూ నిన్ను సరే నుంచి వచ్చినా కాపురం బను పడద్రోయవలదు అయ్యా నా వల్ల కాదు నే భరించలేను వద్దు అంటే అంటాడటను మదీయ భక్తి గావించునే అబ్బాతుని జీవరక్షణంబు శరీరావో రావనంబు నేనే నరసింహ మీద దిగులు పడవద్దయా నరుడు సంసారమందుండినను మదియ భక్తిగా పిలుచునే అని అ భాగవతుని ఎవడైతే నన్ను విశ్వసించి చేస్తూ ఉన్నాడో అతని యొక్క శరీర పోషణ జీవరక్షణ అన్ని నేనే చూస్తానయా తనకు నీవు దిగులు పడవలసినటువంటి పని లేదు అని చెబితే చెప్తాం ఎదుక్కుంటూ వస్తూ ఉన్నారట అన్నలు వదనలు ఈయన ఎక్కడున్నాడా అని వచ్చి పట్టుకెళ్ళారు రే అబ్బాయిరా తీసుకుపోయి ఆ వివాహం చేశారట తుచిరంగియను భార్యతో కలిసి భాగవత గోష్ఠిని కాలం బుగడుపుచుండ సరే ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత మహాభక్తి కలిగి ఎలా ఉన్నాడు ఆయన సంసారములు అంటే ని కుమ్మర పూర్వంగీ జలములోదడి జందని జలజమోలగాలిచు వక్తు మాలియమీతి సంస్తి ముందడో ంటది ఒక రకమైన పురుగు ఎలా కోడానో ఏదో మనం వాడుతూ ఉంటాం అది దానికి ఏమి అంటదు నూనె రాసినట్టుగా ఉంటది దాని దేహము అది ఎలా ఉంటదో అలా బురద పురుగు భంగి జలములో దో తామర పుష్పము నీటిలోనే ఉంటది దాని మీద చుక్కబడినా కూడా దానికి అదుకోదు జారిపోతూ ఉంటది అలాగే ఆ హోత్రములో పడినటువంటి వస్తువులు కదా ఏ ప్రకారంగా దగ్ధమైపోతాయో ఆ సంసార లంపటము ఏమీ కూడా లేకుండా చక్కనైనటువంటి మార్గములో నడుస్తూ ఉన్నాడట ఈ గతి నుండగా కొన్ని వాసరము లేదు అని నామకరణం చేశాడు వయస్సు వచ్చేటప్పటికి ఆ క్షౌలోపనయనాదులు పూర్తి చేసి తర్వాత అక్షరాభ్యాసం చేశారట వేస్తే సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం చేత పుట్టినవాడు గనక బాల్యం బునయందు విశ్వామరయాదవ హలాయుధాది నిఘంటూ హంస సందేశ రఘువంసాది కావ్యంబులు ప్రతాపస్బులను పడిగించి పూర్ణ పాండి కలిగించి తండ్రి అయిన భాగవతను కలిసి సర్ దైవారాధన కా అనుగ్రహం చేత చదివేశాడట తాతగారికి ఎవరున్నారు గురు ఎవరు లేరు అవన్నీ కూడా వారు చదివి అలా రాశారు గ్రంథములు సమస్తమైనటువంటి నిఘంటువులు అలంకార గ్రంథములు కావ్యములు నాటకములు వేద వేదాంగములు చదివి తండ్రితో కలిసి భగవద్భజన చేస్తూ పురాణ కాలక్షేపములతో సద్గోష్ఠితో ఉన్నాడట అలా ఉండగా అతనికి యవ్వనము ప్రాప్తించింది ప్రాప్తించితే బంధువులు అంటున్నారట ఏమండి మీ అబ్బాయికి యుక్త వయస్సు వచ్చింది వివాహము ప్రయత్నం చెయ్యరే నేను చేసేదేమిటి అన్నిటికీ వాడే వేణుగోపాలుడు ఆయనే చూసుకుంటాడు నాకేం పర్లేదు అలాగా అలాగూ మన ప్రయత్నం కూడా కొంత ఉండాలి జనుడు ఫలాన విత్తనము వేసిన గ దైవమిచ్చుననే కధాన్యములను మనుజుండు భార్య గై కొని నీదడదా సంతానమునగూచు సరళకత్త నరుడు వల్లింప యత్న మొనచ్చిన గదా జగదీశ్వరుడుగాంబనోగ ప్రాణిఫనులన ఫల కర్మరహిత ఫలముగలు పెణికై కడంగివే కొంటుమే మొక్కుతుంటాడు సర్వేసర్డు ఆయన అంటగైనే చేస్తాడా నీ ప్రయత్నమే అవసరం లేదా రైతు భూమిలో విత్తనం వేస్తే అప్పుడు అప్పుడు ఎల్లి చూస్తు ఉంటే నీళ్లు పెడితే ఏదైనా ఎరు వేస్తే ఉత్సాహత్తు పెండిస్తాడు నేను నాటేశానీగా అడువుడు అన్నాడు ఇక్కడ సిరిపో పెద్దయ్య గారి దగ్గర జీతానికి ఉన్నారు కత్తి కొట్టి ఎక్కడా తాగడి అన్నారు ఇంత అక్కడి నుంచి పరదోషణ ఏం కాదు హేణుగోపాల్ సత్యం ఉంటే స్వామి సత్యం ఉంటేనే పొందుతాం అట్లాగే మనం ఏమి చేయకుండా పండుతుందా మన ప్రయత్నం చెయ్యాలి వివాహం చేసుకుని తరువాత ఆ భార్యతో కలిసి కదా సంతానం పొందగలిగేది పద్యము నేర్చుకోవడానికి ప్రయత్నించితే పది సార్లు చదివితే కొన్నాళ్ళ కన్నా వస్తుంది రోజుకు పది సార్లు కనుక ఏమి చదవకుండా నాకు సర్వేశ్వర అనుగ్రహం ఎవరినో అడిగారట ఎంతకాలం బ్రతుకుతావా నాకు డెబ్బై సంవత్సరాలు చెప్పారు ఆయువు నాకేం పర్వాలేదు అని రోడ్డుకి అడ్డంగా వెళ్తున్నాడు లారీ వచ్చి గుడి ఏమవుతాడు ఉంటుంది ఆయువు కానీ మన ప్రయత్నం కూడా ఉండాలి వెనక ఈ ఊర్లోనే ఒక ఉండే మహాత్మా గాంధీ చూస్తూ ఉంటే ఇదిగా నువ్వు చప్పును ఒక ఇల్లు కట్టుకో నీకు ఒక ఉట్టిస్తానన్నోడు మనం పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం వెనకటి రోజుల్లో అర్ధ రూపాయి రూపాయి రెండు రూపాయలు చదివింపులు ఎందుకు అంటే అవి ఉండవు అందరు అందరూ కలిసి వాళ్ళకి సహాయం చేస్తే మిగిలినటువంటి వాళ్ళు ఏళ్ళ వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు అలా ప్రతి ఒక్కరూ ఇంకొకరికి ఇప్పుడు పెద్ద అక్షరాలతో రాస్తున్నారు కట్న కానుకలు స్వీకరింపబడవు అని కానీ తీసుకునే మార్గాలు వేరే ఉంటాయి ఇక్కడే మన ఇళ్లలోనే ఒక పెళ్లి జరుగుతూ ఉంటే ఎవడో వచ్చి ఇచ్చాడు అతనికి వెళ్ళాడు వెళ్ళిపోతా అంటే చూశాడు పురోహితుడు అతనికి పేరు తెలియదు కానీ ఉత్తరపాలి బాగోలు ఎవరు చెప్పలే పేరు బాగోలు రెండు రూపాయలు ఎవరు చెప్పండి అదిసేపు అని అది తోడుపడతాం వాళ్ళ లెక్కలు అలా మేము కూడా ఏదైనా సహాయం అంటే ఆమె అమ్మగారు నా గుర్తు కూడా ఇస్తాను అంది ట్టుంటే సరిపోద్దా అందులో ఎక్కు ఊగుతుందా ఇల్లు గడితేగా ఊకటానికి కనుక సహాయము చేస్తారు గాని ఎంతవరకు వాళ్ళు చేసే సహాయము మీకు నీ ప్రయత్నం చేయాలి కనుక అలా కాదు అన్నాడట అంటే ఆయన మీరు చెప్పేది సామాన్య ధర్మములు అందరికీ మా విషయంలో అలా కాదు గర్భమునూ ఇవనో పయము చేద్ర పోల నిఖి నక్షత్రు వాణిము చేయముల్ నేలపై కీలి మండుటను వానగురియుడకును వారి యత్నము సలిపినారే దైవ శక్తిగా విషయంలో అలా అవసరం లేదయ్యో ఎందుకు అంటే ఆ గర్భములో ఉండేటటువంటి శిశువులను ఎవరు పెంచుతున్నాడు తిన్న ఆహారం జీర్ణమవటానికి మనం చేసే ప్రయత్నాలు కొన్ని చేసిన వికటించిందంటే అదేం పని చేయదు వాడు అనుగ్రహం ఉంటే నిద్రపోయేటటువంటి జీవులను ఎవడు కాపాడుతున్నాడు సూర్య చంద్రుడు గగనమునందు సహించడానికి ఎవడు ఆధారభూతము అట్టివాడే నాకు నాకు వచ్చినటువంటి కొరత లేదు నేను చెయ్యవలసిన పని లేదు వాడే చూసుకుంటాడు అని చెప్పాడట సరే నువ్వు అంత గట్టిగా నమోదంతో ఉంటే మేం చెయ్యగలిగింది ఏంటి ఏదన్నా నువ్వు పందిరేద్దాము అంటే మేము కూడా వచ్చి తలఫనాలు ఆకులు అందించుతాం అంత సరేనని వెళ్ళారా ఆపురం ఉన్న త్రిపుర అంతకుండా తెలుగుతాం వర్తగులలో బ్రాహ్మణుడే ధనవంతుడు ఈ సమీప ప్రాంతంలో లేడు అనేటువంటి గర్వం చేత ఆయన ఆయనకు వార్త కలిగినది అయితే ఆమె మంచి సత్ప్రవర్తన ప్రవర్తనకు తగినటువంటి వినయము వినయము తగినటువంటి రూపము కలిగి ఉన్నదట అందుచేత ఆమె మంచి పేరులో లోకపురంలో వ్యాపించి ah, ఉన్నది